స్తోత్రంలో అయినా పరిశుద్ధుడా జీవం గల ఏసయ మహోన్నతుడాకే స్థుతులు స్తోత్రంలోనైనా గొప్పదేవ ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని మమ్మల్ని సజీవకులు నిలబెట్టుకున్నారనైనా ప్రతి విషయంలోనైనా మీ కృప మాకు అనుగ్రించారు మీ సహాయం మాకు అనుగ్రించారు వాటి బట్టి నీకు ఎంతో బంధాలు ప్రభావ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే అర్పించుకుంటున్నైనా కృపగల తండ్రి ఏసయ్య ఈ సాయంకాల సమయంలోనైనా మీ కృపా సింహాసనం ఆశ్రయించడం మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రభా అయినా మా హృదయాల్లో మా జీవితాలు ప్రభావ మీకు అంగీకారం సహాయపడండి వాళ్ళు ఇంకేమైనా బలంగా ఉంటే మీకు ఆయాస్కరం ఉంటే వాటి నుంచి మా కిలో తెచ్చండి పొందాల మీ కృపలో మీరు జీవించాల ప్రభావ సహాయపడమైన ప్రదిష్టమైన మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించండి పాటల ద్వారా మాట్లాడండి ప్రభావ అయినా మిగతా విషయాల్లో కూడా ప్రభావ మీ ఆత్మీయ నడిపింపు మాకు అందరికి మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివ్వండి సంపూర్ణ ఆత్మ ప్రాణం శరీరంలో ప్రభావం మీకు అప్పగించుకున్న మీ ఆత్మ చేత మూలందరూ నడిపించి అయినా సహాయకులు నడిపించమని ఓ దేవా మీరే మాకు విజయం అనుగ్రించమని శ్రీ క్రీస్తు ప్రసిద్ధ నామ ప్రార్థిష్టం తండ్రి అంకితం మీకే దేవా అంకితం మీకే సయ్యా నా జీవితం నీకంకితం నా జీవితం నీకంకితం నన్ను విడవకనిలో దేవా నడిపించుము నడిపించుము నడిపించుము అంకితం నీకే దేవా అంకితం నీకేయేసయ్యా నా జీవితం నీకంకి నా జీవితం నీకంకి నన్ను విడవకాలో నడిపించుము నడిపించుము నడిపించుము నీ ప్రేమతో ఆకర్షించితివి నీ వాకులే నాకు ఎంతో మధురం నీ ప్రేమతో ఆకర్షించితివి నీ వాకులే నాకు ఎంతో మధురం నీ పూర్ణ ఆత్మతో నను నింపుమయా నీ పూర్ణ ఆత్మతో నను నింపుమయా నీ నీడలో నడిపించుము, నడిపించుమో అంకిత నీకే దేవా అంకితం నీకే సయ్యా నాజీవితం నీకంకి నాజీవితం నీకంకితం నన్ను విడువక నీలో దేవా నడిపించుము నడిపించుము నడిపించుము నీ సన్నిధియే నాకు చాలు నిన్నుగాంచుటయే నా భాగ్యము నీ సన్నిధియే నాకు చాలు నిన్నుగాంచుటే నా భాగ్యము నీరాకడ దినమందు నిన్ను సంధించుటకై నీరాకడ దిన మందు నిన్ను సంధించుటకై నీ రూపులో నను నిల్పుము నను నిల్పుము అంకితం నీకే దేవా అంకితం నీకేసయ్యా జీవితం నీకంకి నా జీవితం నీకంకిం నన్ను విడవకనిలో నడిపించుము నడిపించుము నడిపించుము దేవుని యొక్క సన్యాసం అనుమతించినటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన బట్టినాలు తెలియజేస్తూ ఉన్నాను రాత్రి కాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని మనం ధ్యానం చేద్దాం ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటలు చదువుకుందాం వ్యవహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చదువుకొని పది దేవుని యొక్క మాటలను విందాం వ్యవహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం అదే వినిపిస్తుందన్న మాటలు వినిపిస్తుందన్న ఓకే అన్నాయి క్లియర్ చదవాలన్నా చదండి తండ్రి ఎందు నేను నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రీల నిమిత్తమైనను నన్ను నమ్ముడి దేవుని యొక్క మాటలను గమనించినట్లయితే దేవుడు ప్రవైనటువంటి యేసు మరి క్రియలను జరిగిస్తున్నప్పుడు ఆ క్రియలు దేవుని యొక్క చిత్తం బట్టి జరిగిన జరిగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగనే మన జీవితంలో కూడా మరి దేవుని యొక్క మార్గంలో ఆయన యొక్క క్రియలను మనము చేస్తున్నప్పుడు అక్కడ అంటున్న మాట తండ్రి ఎందు నేనునో నా ఎందు తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా క్రియల నిమిత్తమైన నమ్ముడి అటువంటి మాట అనగా దేవుణ్ణి ఎరిగినటువంటి మన యొక్క జీవితంలో దేవుడు మనకు ముందుగా ఉండి నడిపిస్తాడు మనతో ఉండి దేవుడు లోకంలో భక్తి విషయంలో విశ్వాస విషయంలో దేవుని యొక్క పని విషయంలో తన యొక్క నడిపింపును మనకు అనుగ్రహిస్తాడు విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశంలో మన మనసుకు అందవు ఊహకు అందవు మన జ్ఞానానికి కూడా సరిపోదు ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో గొప్పవిగా దేవుడు తన యొక్క ఆలోచనలు మనకు తెలియజేస్తూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన మనతో ఉండి ఆయన కార్యములు చేయడానికి ఆయన పని చేయడానికి ఆయన క్రియలు చేయడానికి దేవుడు మనల్ని అనిపిస్తూ ఉంటాడు నిజంగా ఇది చాలా మరి ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడు దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించుకోవాలంటే ఆయన మాటలు అర్థము చేసుకోవాలి మొట్టమొదటిగా దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవాలి రెండోది దేవుడు మనకిచ్చిన సత్యాలను అంగీకరించాలి నెంబర్ టూ దేవుణ్ణి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి నెంబర్ టూ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి నెంబర్ త్రీ దేవుని యొక్క వాక్యాన్ని పాటించడమే దేవుని యొక్క చిత్తమైంది అందుకనే ఆ ప్రకటన గ్రంథకర్త రాస్తాడు ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ యోహాన్ భక్తుడు చాలా స్పష్టంగా మరి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యయము సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినివాడును ఇందులో రాయబడిన సంగతులను గైకున్న వారును అనేటువంటి ఒక మాటను తెలియజేస్తూ దేవుని యొక్క చిత్తము మనం జాగ్రత్తగా మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడము రెండు అంగీకరించడము రెండు మూడోదిగా దేవుని యొక్క పాటించడం అనగా ఇవి ఎప్పుడు జరుగుతాయంటే మనము దేవుని యొక్క వాక్యమును చదువునప్పుడు మనం దేవుని యొక్క వాక్యమును విన్నప్పుడు ఇందులో రాయబడిన వాక్యాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు నిజంగా దిగుడు అంటున్న వారు ధన్యులు అంటున్నాడు అనగా దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన వారము మాటను మనం గ్రహిస్తాం ఈ దేవుని యొక్క చిత్తానికి నెరవేర్చడానికి అక్కడ ఒక టైం లింక్ చేశారు మీరు జాగ్రత్తగా చూస్తే సమయము సమీపించినది సమయం అనేది సమీపించింది అనగా మరి సమయము ప్రతిరోజు కూడా సమయము ఉంటుంది వస్తుంది మరి ఇక్కడ రావడంటువంటి ఉద్దేశం ఏంటంటే ఏ సమయం కొరకు ఇక్కడ మరి ప్రకటన గ్రంథకార్త రాస్తూ ఉన్నాడంటే మన ప్రభు అయినటువంటి ఏసు మరి యొక్క లోకానికి రెండో రాకడ సమయంలో తిరిగి రావడానికి మరి సమయము మనం గమనించట్లయితే సమీపించినది మరి దేవుని యొక్క రాకడ సమీపించింది కనుక లోకం పరిస్థితి ఎలాగుంది అనగా లోకంలో ప్రజల పరిస్థితి ఎలాగుంది ప్రత్యేకంగా దేవుణ్ణి ఎరుగని ప్రజల పరిస్థితి ఎలాగా ఉంటుందనేటువంటి విషయాన్ని మనము చాలా కూలంకుషంగా మనము ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రభుని ఎరిగిన వారికి మరి ప్రభుత్వ జీవిస్తారు కాబట్టి ఏ భయం లేదు చింత లేదు వారు బ్రతికినా మరణించినా కానీ మరి ప్రభు దగ్గర ఉంటామనేటువంటి ఒక నిశ్చేత కలిగి బ్రతుకుతారు కాబట్టి వారి గురించి మనకు బాధలేదు దేవుని ఎరిగిన వారి గురించి మనకు బాధలు ఎందుకంటే ఆల్రెడీ దేవునితో ఉన్నవారు దేవుని కొరకు బ్రతుకుతున్న దేవుని మార్గంలో ఉన్నటువంటి వారు కానీ ఏసు క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఎరుగని ప్రజల యొక్క స్థితిని బట్టి దేవునికి దూరంగా ఉన్న ప్రజలను బట్టి పాపంలో అంధకారంలో నిజంగా నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజల స్థితిని నిజంగా మనం అర్థం చేసుకొని అంత దినాల్లో ఇలాంటి వ్యక్తులను దేవుని నడిపించడానికి సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని మనమందరూ కూడా మరి సమయాన్ని చేతపుచ్చుకొని దేవుడు పని ముందుకు కొనసాగించాలి ఎవరి అంటే మరణ ఛాయలో ఉన్నటువంటి వారి కొరకు అంధకారంలో ఉన్నటువంటి వారి కొరకు సాతాలు శక్తులు బంధించబడినటువంటి వారి అలాగనే ఈ లోకంలో మరి అనేక మరి దేవులుగా భావించి నిజదేవు నెరగినటువంటి ఆ ప్రజల గురించి ఆలోచించేటువంటి సమయం ఇది ఎందుకంటే దేవుని యొక్క రాకడ చాలా మరి శీఘ్రంగా రానిది అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు దేవుని యొక్క రాకడ సమయంలో మరి నశించిపోయేటువంటి వారిని మనము వెదకాలి వారిని రక్షణలోనికి తీసుకొని రావాలి ప్రభుకు మరి అప్పగించాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చల బాధ్యత మనకు అందరికీ తెలుసు మీరు సరళ సృష్టికి వెళ్ళండి సువార్తను ప్రకటించండి సువార్తను ప్రకటించండి అనేక మందిని విశ్వాసంలోనికి నడిపించండి రక్షణలోనికి నడిపించండి అనేక మందిని బాతిస్తులోనికి నడిపించండి అనేక మందిరానికి నడిపించండి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కానీ ఈనాటి ప్రజల పరిస్థితి ఎలాగుందంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించిన చోటనే ప్రకటిస్తున్నారు దేవుని వాక్యం విన్న వాళ్ళ దగ్గరికే తీసుకొని వెళ్తున్నారు దేవుని తెలిసిన వారి దగ్గరికే వెళ్తున్నారు దేవుణ్ణి ప్రేమించే వారి దగ్గరికే అందరు వెళ్తున్నారు కానీ దేవుని ఎదుగని ప్రజల మధ్యకు దేవుణ్ణి ప్రేమించని ప్రజల మధ్యకు దేవుణ్ణి అంగీకరించని ప్రజల మధ్యకు మరి చాలా మంది వెళ్ళటం లేదు ఒకవేళ అలా వెళ్ళారంటే ఈరోజు మన భారతదేశం అంతా కూడా మరి క్రైస్తవులుగా మారేవారు దేవుని యొక్క స్వార్థను అంగీకరించి అంత వెలిగించబడి స్థితిలో ఉండేవారు నాడు ఎక్కడ స్వార్థ ఉందో అక్కడే ఉంటున్నారు ఎక్కడ దేవుని ప్రజలు ఉన్నారు అక్కడే ఉంటున్నారు ఎక్కడ ఆ దేవుని వాక్యం ఉందో అక్కడే వెళ్ళి ప్రకటిస్తున్నారు సో దీనివల్ల మరి అక్కడ అనేక విషయాన్ని దేవుడు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నాడు సమయము సమీపించింది కాబట్టి అందరూ వాక్యం చదవాలి అందరూ వాక్యం వినాలి అందరూ కూడా వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక మరి మనము దేవుడి యొక్క సన్నిధిలో ఇవన్నిటిని అర్థం చేసుకుని విశ్వాసంతో మనము ఎలా ముందుకు వెళ్ళాలో కొన్ని మాటలు నేను తెలియజేస్తాను ఎందుకంటే మరి ఆ నశించిపోయేటువంటి వారు రక్షణ అవసరము వారు నిజదేవుని మార్గంలో నడవడానికి వాళ్ళకు సువార్తను మనం ప్రకటించి బాధ్యత దేయడం మనకి ఆ కురిని రాసిన మోటి పత్రిక పదిహేను అధ్యాయం ఒకటి నుంచి నాలుగో వచ్చిన వరకు మనం చూసినట్లయితే సమ్మె లేదు కాబట్టి నేను త్వర నేను తెలియజేస్తాను సువార్థ సత్యాలను మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ సువార్థ సత్యాలు స్వార్థలు సత్యం కనుక ఆ సత్యం అర్థం చేసుకోవాలి మీరు ఆ తర్వాత మీరు చదువుకోవచ్చు కొన్ని రాష్ట్ర పత్రిక పదిహేను ఒకటి నుంచి రెండోది మత్య సువార్థ పద్దెనిమిది ఉద్దే మూడో వచ్చినాము చూస్తే అక్కడ సువార్థ సత్యాలపై ఆధారపడాలి మొదటిగా సువార్థ సత్యాలను అర్థం చేసుకోవాలి రెండోది సువార్థ సత్యాలపై ఆధారపడాలి చూడండి మూడోది మనం చూస్తే మరి సువార్థ సత్యాలకు విధేయత చూపాలనేటువంటి మాటను అపోసమైన పౌలు దశ రాష్ట్ర రింద పత్రిక ఒకటవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు యేసు క్రీస్తు తెలియజేస్తారు అక్కడ మరి సువార్థ సత్యాలకు విధేయత మరి చూపాలనేటువంటి విషయాలు చూపిస్తున్నాడు అలాగనే నాలుగోది చూస్తే రెండో కొలిది రాసినటువంటి రెండో పత్రిక పదవ అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే సువార్థ సత్యాలకు మనం అప్పగించుకోవాలి సువార్థ సత్యాలను అర్థం చేసుకోవాలి స్వార్థ సత్యాలపై ఆధారపడాలి అలాగనే మరి స్వార్థ సత్యాలకు విధేయత స్వార్థ సత్యాలకు అప్పగించుకోవాలంట మనం కొలిది రాసిన పత్రికలు పౌరు భక్తులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అంట అనగా మరి ఒక గట్టి ఆ తీర్మానం దేవుని యొక్క వాక్యం ద్వారా తీర్మానం చేసుకొని సమర్పణ చేసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాడు అలాగే ఐదో విషయాన్ని మనం చూస్తే పేతరు రాసిన రెండవ అధ్యాయం ఏడో వచ్చిన పేత రాసిన రెండవ ఏడో వచ్చిన చూస్తే సువార్థ సత్యాలకు ఆస్వాదించాలి ఎన్ని గొప్ప అర్థాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో దేవుని యొక్క సువార్థ సత్యాల విషయమై మనం ఆస్వాదించాలి అనగా వాటిని అనుభవించాలి పొందుకోవాలి ఆస్వాదించి ప్రభు యొక్క సన్నిధిలో ఆనందించాలి అలాగనే ఆరో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే మరి సువార్త ద్వారా ఏసుతో అనుబంధము పెంచుకోవాలి రిలేషన్ విత్ క్రైస్ట్ అత్యువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఏడవ చూస్తే ఇవాళ శువార్త ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చూడొచ్చు సువార్త ద్వారా ఏసుతో అనుబంధం పెంచుకోవడం కొరకు ఈరోజు మరి సువార్థ ప్రకటించడానికి ఆరు కలిగినటువంటి వారి గుండెలు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సువార్థ ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉంటారు దేవుని స్వార్థ ప్రకటించిన సిద్ధపాటిలో వారు నిద్రను పక్కన పెడుతున్నారు ఆకలిని పక్కన పెడుతున్నారు అలాగే ధన సంపదను పక్కన పెడుతున్నారు దేవుని యొక్క సువార్థ నిమిత్తము నిజంగా వారి యొక్క విలువైన సమయాన్ని ప్రభు కొరకు మరి ఇస్తూ సువార్త ద్వారా అనేక మంది ఏస్తుతో అనుబంధాన్ని ప్రజలకు కలిగించడానికి రాత్రి మగులు సమయమందును అసమయ ప్రయాసపడుతున్నారు ఎందుకు ఈ ప్రయాస ఎందుకు ఈ బాధ అనేటువంటి విషయాన్ని మన జాగ్రత్త గమని అనేక మందికి లేదు లోకములో లక్షల కోట్లమంది కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఎవరికి బాధ లేదు వేసుతో అనుబంధాన్ని పెంచడానికి ఎవరి సువార్థ యొక్క సత్యాలను అర్థం చెప్పడానికి సువార్థ యొక్క సత్యాలలో ఆధారపడి జీవించడానికి సువార్థ సత్యాలకు విధేయత చూపడానికి అనేక లేరు స్వార్థ సత్యాలను అప్పగించుకోవడానికి అనేక లేరు కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి వారిలో ఈ బాధ్యత ఈ భారము ఈ యొక్క మరి పనులను దేవుడు అప్పగించుకున్నాడు కనుక సువార్త ప్రకటించాలి నేను వాక్యం అంటాడు పనులు సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు అంటే ఈ సువార్త నశించిపోవాలని రక్షించడమే కాదు అనేక చీకట్లో ఉన్న వారిని వెలిగించడమే కాదు అనేక రోగులను స్వస్థపరచడమే కాదు అనేక కూడా మరి ఆ భయంకరణ పాప కూపం సువార్త విడిపించి వారిని వెలిగించి ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడి యొక్క వాక్యము వాళ్ళ నిలబెడుతుంది కనుక నిజం యొక్క వాక్యము దేవుడు అనుబంధం యొక్క సువార్త మరి ద్వారా చేస్తుతో అనుబంధాన్ని అనేక మందిని అనుబంధాన్ని కలిగించడానికి దేవుడు మనకి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు సమయాన్ని దేవుడు మనకిచ్చాడు శక్తి సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు దేవుడు మనకి అవకాశాలు నిజంగా చాలా మంది ధనవంతులు ఉన్నారు చాలా చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు చాలా అనేక స్థితిలో మెరుగుపడ్డ వాళ్ళు ఉన్నారు గొప్పవాళ్ళుగా ఉన్నారు అనేక విషయాల్లో ముందుకు వెళ్తున్నారు కానీ దేవుని విషయంలో ముందుకు వెళ్ళేవాళ్ళు దేవుని విషయంలో ఆలోచించే వాళ్ళు దేవుని కొరకు పనిచేయడానికి ఇష్టపడేవారు చాలా తక్కువగా కనిపిస్తారు కానీ దేవుడు ఆయన బిడలైనటువంటి వారి మనస్సుల్లో నివారం పెట్టాడు సువార్తను ప్రకటించడానికి దేవుడి చిత్తాన్ని మనము నెరవేర్చడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి సువార్తను మనం పొందుకున్నాం మనం కూడా సువార్థ వల్ల రక్షించబడ్డాం అలాగని సువార్త అనేక రక్షించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు చాలా యేసు ప్రభుని తెలుసుకొని వారి జీవితాలు మారి ఆనందము సంతోషము సమాధానం కలిగి ఒక ప్రత్యేకమైన జీవితం ద్వారా క్రీస్తు మార్గంలో బ్రతుకుతారు కనుక ప్రకటించాలి సువార్తను వెదల్లాలి సువార్తను అనేక మందికి పంచి పెట్టాలి సువార్తను అనేక అందించాలి ఎప్పుడైతే సువార్తను ఇలాగ మనము ముందుకు తీసుకెళ్తామో ఆ సువార్త అనేక గ్రామాలను వెలిగిస్తుంది అనేక పట్టణాలు వెలిగిస్తుంది అంతేకాదు అనేక మంది కుటుంబాలను మరి తీసుకొస్తుంది కనుక ఈ సువార్తను మనము నిజంగా ఈ సువార్థ సత్యాలను అర్థం చేసుకొని ఈ స్వార్థ సత్యాల ద్వారా మనం ముందుకు వెళ్ళి ఏసుతో అనేక మందిని ఆ అను అనుబంధాన్ని పెంచే విధంగా మనం ప్రయత్నం చేస్తే పరలోకం ఉందన్నటువంటి సంతోషపడతాడు ఎందుకంటే మరి వంద మంది నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోకములో ఎంతో సంతోషము దేవుడు దేవుని దూతలు కనుక ఆ ఒక్క పాపి కొరకు మనము ప్రయాసపడదాం కష్టపడదాం ఒక పాపిని ప్రభు దగ్గర నడిపించి రక్షణను తీసుకొద్దాం అతి ఆ కృప అటు ఆలోచన అటు శక్తి సామర్థ్యము అటు అవకాశాలు అతి ఆ గొప్ప ఆ భాగ్యని దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించడం కాక ఆమె థ్యాంక్ యూ అన్న